భ్యో నమరి ఓ శృతిస్మృతిపురాణానామాలయ కరుణాయ నమామిర్భగవత్పాదశంకర లోకశంకర ప్రకాశం చ ప్రవృత్తి మోహమే వచ్చ పాండవాిసంప్రవృతి కాంక్షతీ జ్ఞానులు ఈ గుణముల యొక్క వ్యవహారము విషయంలో ఇలా ఉండాలి అలా ఉండాలి అనే ఆగ్రహమును కలిగి ఉండరు ఇది ఎలాగంటే ఇప్పుడు సినిమాకి వెళ్ళి కొంతమంది సినిమాకి వెళ్ళారు రెండూ అవుతూ ఉంటాయి ఆ సినిమా దాన్ని దుఃఖాంతమైంది అంటే ట్రాజిడీగా ముగిసింది దాంతో ప్రేక్షకులందరికీ కూడా ఒళ్ళు మండిపోయే కోపం వచ్చేసి ఆ తెరని చింపేసి ఆ సినిమా మేనేజర్ని నాలుగు మూర్తి సినిమా టికెట్లు అమ్మినవన్నీ వండి మూర్తి చాలా నిరుత్సాహంతో ఇంటికి వచ్చిన్నారు ఎందుకంటే ఆ సినిమా వాళ్ళు సినిమా ట్రాజిడీ అవ్వకూడదు కామెడీ అవ్వాలి అటువంటి ఆగ్రహము ఆ ప్రేక్షకులకు కలదు అదే తెలివైన వాడికి అటువంటి ఆగ్రహం ఉంటుందా ఉండదు ఎందుకంటే సినిమా కామెడీ అయినా మిక్సే ట్రాజిడీ అయినా మిక్సే మిక్ష గురించి అది ట్రాజిడీ అవ్వకూడదు కామెడీయే అవ్వాలి అని కానీ అది కామెడీ అవ్వకూడదు ట్రాజిడీయే అవ్వాలి అని కానీ ఆగ్రహము బుద్ధిమంతులకు ఉండదు కేవలము అజ్ఞానులకు మాత్రమే ఉంటుంది ఆ విధంగా ఈ సంసారం ఒక పెద్ద సినిమా ఈ సినిమాలో సత్వగుణ అయితే కామెడీ అవ్వాలి ప్రజోగుణతమ గుణాలు అయితే ట్రాజిడీ అవ్వాలి ఏదైతే మాత్రమే ఏదైనా నేను షేక్స్పియర్స్ కింగ్ లియర్ని మీరు వినుంటారు అది చదివాను చాలా అబ్జార్జింగ్ డ్రామా వెరీ అబ్జార్జ్ ఇన్ ది వెరీ ఎండ్ కానీ వెరీ ఎండ్లో లియర్ని లియర్ని చాలా కింగ్ లియర్ని ఆయన్ని చాలా ప్రేమగా చూసిన కూతురు కార్ డీల్ కూడా చంపిస్తాను రచయిత చాలా క్రూరుడు ఇలా ఎందుకు చేశాడు అని మనస్సుకి కష్టం అనిపించింది తర్వాత నాకు నేను సర్దుబాటు చేసుకున్నాను ఏమండి మీ కంప్లైంట్కి అర్థమే ఉంది ఇది నాటకం రచయిత రచయిత యొక్క నాటకమే తప్ప ఇదేమీ యథార్థం కాదు ఇదే నాటకాన్ని భారతదేశంలో రాసి ఉన్నట్లయితే అంతల్లా చనిపో ఉండేవాడు కాదు కానీ వెస్ట్రన్ సొసైటీలో ఉండే సంస్కారాలు మిడివల్ పీరియడ్స్లో ఉండేటువంటి దృష్టికోణం దాన్ని బట్టి ఆయన ఇది కల్పిత కా స కదా కానీ ఆ విధంగా ఆయన ట్రాజిడీ కింద వీ ప్లాన్ ద ట్రాజిడీ ఎక్కువ పంచి రావటం కోసం ఆ కార్బీరియస్ అనేటువంటి అత్యంత ధర్మాబద్ధురాలైనటువంటి అమ్మాయిని కూడా మృత్యువాత పడి చేస్తాడు రచయిత కవి అంటాడు కాబట్టి దాని గురించి మనం విచారించాల్సిందేం లేదు కొంచెం రెండు ఐదు రైడ్ సో ఇట్ డెంట్ మ్యాటర్ ఇట్ డజంట్ మ్యాటర్ పోయి ఫరక్ హైపడేట అమని అర్థమైందండి ఎందుకంటే గుణముల వ్యవహారం అంతా కూడా అది కల్పన అది యథార్థంగా కాబట్టి అది ప్రకాశమే కావచ్చు ప్రవృత్తే కావచ్చు మోహమే కావచ్చు ఒకదానిని ప్రేమించటము అహ్వానించటము అని కానీ మరి దానిని ద్వేషించటము అని కానీ కూడా మహాత్ముల జీవితంలో ఉండవు ఎదేవో భవతి తదేవ మంగళాయ ఏది ఘటిల్లితే అది మంగళము కొరతే ఘటిల్లుము అనేటువంటి ఒక ఉదాత్తమైన విషంలో దర్శనంలో మహాత్ముడు ఉంటారు అది గుణాతీతుల యొక్క లక్షణము ఆ శ్లోకాన్ని మనం చూస్తూ ఉన్నాము సో భాష్యం ప్రకాశించ సత్వకార్యం అది సత్వగుణము కనుక బాగున్నట్లయితే ఆ ప్రకాశం అంటే జ్ఞాన ప్రకాశం జ్ఞానం అంటే బుద్ధి యొక్క బుద్ధి యొక్క చురుకు ధనం ఆత్మజ్ఞానానికి సంబంధించింది కాదు ఆత్మజ్ఞానం అంటే గుణాతీత స్థితి బుద్ధి చాలా చురుగ్గా ఉంటుంది వ్యాకరణము మొదలైనటువంటి శాస్త్రముల యొక్క ప్రజ్ఞ అలా మీరు చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది అటువంటి ప్రకాశం తత్వగుణకార్యం సో ఉదాహరణకి ఒక పండితుడు ఉన్నాడు అనుకోండి ఆయన బుద్ధి ఎందు చాలా గొప్ప పాండిత్యం ఉంటుంది కానీ ఆ పాండిత్యము తోటి ఆయన కనుక తాదాత్మ్యాన్ని చెందిన సందర్భంలో ఆ పాండిత్య ప్రయుక్తమైన అహంకారం కూడా ఉంటుంది అదే మహాత్ములు ఎలా ఉంటారంటే ఎంతటి మహా విద్వాంసులైనా కూడా ఆ విద్వత్తుతోటి మమేకం ఎవరు దాంతో తాదాత్మ్యాన్ని చెందరు దాన్ని అలా సాక్షిగా దర్శిస్తూ ఉంటారు కాబట్టి విద్వత్తు ఉన్న సందర్భంలో అహంకారము ఉండదు ఏదైనా మరో మరో ఫీల్డ్లో ఇంకొక ఫీల్డ్లో విద్వత్తు లేని సందర్భం ఉంటుంది ఫీల్డ్ మాడేపటికీ మనకేమీ తెలియదు ఉదాహరణకు కంప్యూటర్స్ వాటి యొక్క లాంగ్వేజెస్ కంప్యూటర్స్కి లాంగ్వేజెస్ వేరే ఉంటాయి మెషిన్స్ వాడేటువంటి భాషలు వేరే ఉంటాయి మనం భాషలు ఉండవు అటు జావా అని పేరు భాషకి జావా ఇంట్రెస్టింగ్ నేమ్ జవా అని మోటార్ సైకిల్ ఉండేది మా చిన్నప్పుడు ఇప్పుడు కంప్యూటర్ భాష ఒకటి జావా అనే నామేయంతో గలదు సి అనే ఒక భాష సి వచ్చి ఉంటుంది ముందు అని నేను ఎందుకంటే సి ప్లస్ ఉన్నాయి కాబట్టి సి లేకుండా ఇవి ఉండు ఉండవు బహుశా అని నేను ఈ భాషల విషయం ఇక్కడికి వచ్చేప్పటికీ ఈజ్ అండర్స్టాండ్ వీఆర్ ఇల్ ఇట్ ఇల్లిటరేట్ అంటే అర్థం అంటే వేలు ముద్ర కాళ్ళంటారు చూడండి వీఆర్ లైక్ దాట్ ఆ భాషల దగ్గరికి వచ్చేప్పటికి మనం వేలు ముద్ర వాళ్ళకి మనకి ఏమీ తేడలేదు వీఆర్ అంత టోటల్లీ ఇంటి దానికోసం దుఃఖిస్తూ కూర్చుంటామా ఇప్పుడు అది తమో గుణ కార్యం మోహము దానికోసం దుఃఖిస్తామా అయ్యో అజ్ఞానంలో పడిపోయినా మనకి కంప్యూటర్ భాష తెలియలేదు అని దుఃఖిస్తామా దుఃఖించా వ్యాకరణంలో మనం ఇక్కడ మోగాలు లేడని గర్వపడతామా నిర్వపడకూడదు సో మహాత్ములు ఆ విధంగా ప్రకాశం ఉన్నా దాన్ని దాంతో మమేకము కాదు ప్రవృత్తించాలి రజకార్యం ఇప్పుడు ఒక కర్మ ఉంటుంది ఈ కర్మని ఒక సందర్భంలో మనం చాలా సమర్థవంతంగా చేయగలుగుతాము ఆ చాలా బాగా చేయగలుగుతాము అప్పుడు దాంట్లో పొంగిపోయేదేమీ లేదు ఇంకొక కర్మలో మనము విఫలమవుతాము మన చేతుల్లో అది పాడైపోతుంది ఆ కర్మ చెడిపోతుంది దానికోసం దుఃఖించేది లేదు అలా ఉంటారు మహాత్ము పని సమర్థవంతంగా చేసిన సందర్భంలో ఇదో నా అంత అనేటువంటి కర్తృత్వాభిమానాన్ని చెయ్యరు పని ఫెయిల్ అయిపోయినప్పుడు నేను నేనే ఫెయిల్ అయిపోయాను ఇది చాలా పెద్ద ప్రాబ్లం తన గురించి తనకు నేను విఫలడ్ అన్ అయినాను ఐ హ్యావ్ ఫెయిల్డ్ అనే భావన ఉంది చూసారా అది చాలా పెయిన్ఫుల్ భావన మోస్ట్ టాక్సిక్ ఇమోషనల్ టేజ్ మరి మీరు నేను చెప్పదలుచుకున్నది మీకు అర్థమై నేను అనుకుంటున్నాను నేను ఫెయిల్ అయ్యాను అనే మాట అది గుండెల్లో గుచ్చుకుంటుందా ఆ భావన మున్ను పెట్టి అనేక మంది నేను ఫెయిల్ అయ్యాను అనే భావనతోటి ఆత్మహత్యలు చేసుకునేవారు ఉంటారు ఇప్పుడు ఈ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళందరూ కూడా నేను ఫెయిల్ అయ్యాను ఎంసెట్ రిజల్ట్స్ రాగానే ఆత్మహత్యలు చేసుకునేవారు ఒకప్పుడు ఇప్పుడు ఇంకా ఎంసెట్ హాస కాకపోయినా సీట్లు దొరుకుతున్నాయి అది వేరే సంగతి ఒకప్పుడల్లా ఉండేది ఎంసెట్ రిజల్ట్స్ రాగానే ఆత్మహత్యలు ఉండేవి సో నేను ఫెయిల్ అయ్యాను అనేటువంటి ఒక ఫీలింగ్ అది మోస్ట్ పెయిన్ఫుల్ ఇమోషన్ అయితే చాలా మహా దుఃఖాన్ని కలిగించేటువంటి ఒకప్పుడు ఏమవుతుందంటే మీరు ఫెయిల్ అయ్యారనుకోండి దాన్ని మళ్ళీ మీరు సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది ఇక లిటరీ పెట్టి అప్పుడు కొంత సంతృప్తి కలుగుతుంది నేను ఒక సమయానికి ఇచ్చే చేయి సమయానికి చేయి జారిపోకముందే మేలుకున్నాను అని సంతోషం కలుగుతుంది ఒకప్పుడు చేయి జారిపోతుంది మీరు దాన్ని సరికించుకునే అవకాశం కూడా ఉన్నది జీవితాంతం కూడా అది ఒక దోషంగా మిగిలిపోతుంది అది ఒక శల్యముగా మిగిలిపోతుంది సో ఇప్పుడు అలాంటివి మానవ జీవితాల్లో చాలా బరువైనటువంటి దుఃఖాలు డిప్రెషన్స్ వస్తాయి బౌట్ వస్తాయి కాబట్టి ఆ ఫెయిల్యూర్ నే ద టేక్ ఇట్ టు దేర్ హార్ట్ అది సంసార్లల్లో ఉంటుంది మహాత్ములు ఫెయిల్ అయినప్పుడు కూడా ఫెయిల్ అయినప్పుడు ఈశ్వరుడే సక్సెస్ అయినప్పుడు ఈశ్వరుడే మనదేమీ బాధ్యత తర్వాత ఫెయిల్యూర్ అనేది ఏమిటి అసలు ఏది ఫెయిల్యూర్ అనగానేమి యూ హ్యావ్ ఎ ఫెయిల్యూర్ ఓన్లీ వెన్ యూ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఒక క్రియ యొక్క ఫలితము ఏ విధంగా ఉండాలి అనే అపేక్ష ఉన్నప్పుడు మాత్రమే ఫెయిల్ అవ్వడం విఫలమవుతా అనే మాట ఉంటుంది విజయము అంటే ఏమిటి ఒక ప్రయత్నం ఉంటుంది ఆ ప్రయత్నం యొక్క ఫలము మనము కోరిన విధంగా వచ్చినప్పుడు విజయం సపోజ్ మీరు ఫలాన్ని అపేక్షించకుండా క్రియలు చేసినారనుకోండి దాంట్లో విజయము అపజయము ఉండదు సిద్ధ్య సిద్ధ్యో సమభూత్మ సమత్వం యోగం సిద్ధి అసిద్ధి రెండింటి కూడా సమదృష్టిని కలిగి ఉంటారు జేయము అపజేయము జయాజయం సమౌ కృత్వ అని గీతలోనే వస్తుంది జయము అపజయము రెండూ సమానమే మన వంతు కర్తవ్యాన్ని మనం శ్రద్ధగా పూర్ణంగా చేసినాము జయము అపజయము రెండూ సమానంగా స్వీకరించటానికి సిద్ధమై అలా ఉండబోయే అది యోగము అంటే అని శ్రీకృష్ణుడి గీతలో భగవ అర్జునులకు అనేక పర్యాయములు బోధించినాడు కాబట్టి రజస్ రజోగుణం వల్ల నిర్వర్తింపబడే క్రియ సఫలమైనా విఫలమైనా కూడా నిర్వికారుడుగా ఉంటుట సాక్షిగా ఉండుట అనేది మహాత్ముల యొక్క ఒక ప్రధానమైన లక్షణము మోహమే వచ నమస్కార్యం మోహము అంటే అజ్ఞానం పొరపాటు చేయడం ఒకప్పుడు పొరపాటు చేస్తాం పొరపాటు అయిపోయిన తర్వాత అదే అదే అదే చాలా పొరపాటు చేశామే అని అనిపిస్తుంది సో అజ్ఞానంలో అలా చేస్తుంది అయ్యో అజ్ఞానానికి బలిపోయినామే అని అనిపిస్తుంది ఎవరికి సంసారాలు కానీ మహాత్ములకు ఏదైనా గుణకార్యమే కదా పొరపాటు అంటే ఇప్పుడు చేతి వచ్చి వస్తువు కింద పడిపోయింది ఏదో ముఖ్యమో ఏదో చేతులకి జాగ్రత్త చేయాలంటే ఇప్పుడు పలిగిపోయింది అజాగ్రత్తగా ఉండడం చేతి పలిగిపోయింది అజాగ్రత్త అంటే అది మోహము తమోగుణము ఇగో ఈ తమోగుణ కార్యం కలిగినది కాబట్టి దుఃఖిస్తడే మహాత్ముడు దుఃఖించడు తమోగుణ కార్యము కూడా గుణముల యొక్క పరిధిలోనే ఉంటుంది మహాత్ముడు గుణములకు అతీతులై ఉంటారు అనే ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు ఏతానీ నద్వేష్టి సంప్రవృత్తానీ సమ్యక్ విషయభావేన ఉద్భూతాన్ని అవి ఇవి విషయ రూపముగా మనం ముందుకు వస్తూ ఉంటాయి విషయభావేన ఉద్భూతాన్ని విషయము అంటే తెలియబడే దృశ్యము జగత్తులో పదార్థములకు విషయములోని పేరు తెలియబడేవి కాబట్టి అవి విషయములుగా తెలియబడేవిగా మనం ముందుకు వస్తూ ఒకటి సత్వగుణ ప్రధానమైనది వచ్చినది ఇంకొకటి రజోగుణ ప్రధానంగా ఉన్నది మరొకటి తమోగుణ కార్యమై ఉన్నది అవన్నీ వస్తూ ఉంటాయి పోతూ సత్వగుణం వచ్చినప్పుడు సుఖం సత్వగుణ కార్యం వచ్చినప్పుడు సుఖం సత్వగుణ కార్యం వచ్చిన దుఃఖం రజోగుణ తమోగుణ కార్యములు వచ్చినప్పుడు దుఃఖం అవి పోయినప్పుడు సుఖము అనేది సంసారంలో అంటే సంసారము యొక్క ప్రభుత్వం అదే అవి వచ్చినప్పుడు సంతోషించేది లేదు రానప్పుడు దుఃఖించేది లేదు నా ద్వేష్ సంప్రవృత్తాన్ని నవృత్తాన్ని కావచ్చు ఇవి ఈ శ్లోకాలు చాలా విచిత్రమైన శ్లోకాలు విచిత్రమైన శ్లోకాలంటే ఎలాగా మీకు సమాజం ఒక దిశలో పోతూ ఉంటుంది సమాజం అంతా లౌకికులు లౌకికులు ఎలాగో ఆ దిశలోనే పోతూ ఉంటారు లౌకికులే కాదు అంటే నాకున్నటువంటి నేను ఈ పాఠం చెప్తున్నప్పుడు నాకు అనుభవానికి వచ్చేటువంటి ఒక ఒక విషమఘట్టం కనూన్ రమ్మంట నాకు అనుభవానికి వచ్చేటువంటి ఒక విషమ ఘట్టం నేను మీకు భాగ్రూపంగా ప్రకటిస్తూ ఉన్నాను సమాజం ఒక దిశలో పోతూ అందరూ ఒక దిశలో పోతూ ఉంటారు గుణముల యొక్క దిక్కిట్లో చిక్కుకొని సమాజాన్ని నడుస్తూ ఉంటుంది డబ్బె పోస్తే సుఖం డబ్బుపోతే భోగాలు లిస్తే సుఖం భోగాలు కోతే దుఃఖం ఇక మతాధికారులు ధర్మాధికారులు పీఠాధిపతులు సమాజానికి మేము ఈశ్వరీయ తత్వాన్ని బోధిస్తామని కూనుకున్నాం వాళ్ళు వాళ్ళు బోధించే బోధలన్నీ కూడా అదే దిశలో ఆ దిశలోనే మోస్ట్లీ మోస్ట్లీ ఎక్కడో ఒకటే ఎక్సెప్షన్స్ ఉంటాయి బట్ మోస్ట్లీ కూడా ఈ సంసారము ఈ సుఖ దుఃఖములు ఈ లాభ నష్టములు జయ పరాజయములు ఈ గుణములు గుణముల కార్యములు ఇవన్నీ కూడా సత్యమే అనే దిశలో మొత్తం సంసారమంతా నడిచిపోతూ ఉంటుంది ఊరందరిది ఒకదారైతే ఉలిపి కట్టేది ఇంకొక దారి శాంతమవుతుంది నేను వస్తాను పుష్కం మొత్తం తయారవుతాను వచ్చి ఆ ఊరందరి దారి ఆపోజిట్ ఉలిపి కట్టేదారి పాఠం చెప్తూ ఉంటాను దిస్ ఈజ్ మై ప్రారంభ ఐ ఫీల్ లైక్ దాట్ ఇట్స్ ఎ జాబ్ దట్ ఐ డూ సో ఓసారి ఎక్కడో పాఠం చెప్పాను మీ పాఠం వెళ్ళిన తర్వాత ఏమిటోలాగా ఉందండి అన్న అంటే నేను చెప్పాను అలాగే ఉంటుంది అయ్యా మరి కంటే అలాగే ఉంటుంది నేను మీ సంసారాన్ని సపోర్ట్ చేస్తే నీకు ఉత్సాహంగా ఉండేది మీ సంసారాన్ని అంతనే నేను చేసి ఛేద్ విషేదికరణ ఏదో అలా చేసి పెట్టాను కాబట్టి మీకు ఉత్సాహం కలగదు దీంట్లోనూ నువ్వు కొంతకాలం సంవత్సరంలో ఉన్న తర్వాత మళ్ళీ క్లాసులో రావడం అనేది చాలీ రిజివ్గా ఉండే అని చెప్పేసి అలా ఉంటుంది సో ఎనీవే మళ్ళీ కమ్ బ్యాక్ టు ది పాయింట్ ఈ నేష్టి సంప్రవృత్తాన్ని ఏదైనా ఒక గుణకార్యము అది సత్వగుణ సత్వం కావచ్చు రజస్సు కావచ్చు తమస్సు కావచ్చు అది ఘటిల్లినప్పుడు ఘటిల్లడం అంటే ఇట్ హ్యాపెన్స్ అలా జరుగుతుంది దాన్ని ఘటిల్లుట అంట ఘటిల్లినప్పుడు జరిగినప్పుడు అని నేను అన్నాను అనుకోండి ఇక ఈ కుర్చీ పక్కనే జరిగిందని అనుకుని పోతానేమో అని నేను ఘటిల్లినప్పుడు అంటున్నాను అది ఏం టు ఫాలో సో అది ఘట్ అవును మరి ఎందుకంటే ఈ పదాలు సరైన పదాలు వాడాల్సి ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక గుణకార్యము ఘటిల్లినప్పుడు మనకి నచ్చిందైతే ఓ వండర్ఫుల్ అనేది ఉండదు మనకి నచ్చనిదైతే ద్వేషించడం అనేది ఉండదు మహాత్ముడు గుణాతీతులు అలా ఉంటారు అంటే గుణాతీతులకి వాళ్ళకి హృదయం ఉండదా ఇది ఉండదు మీరు అనుకుంటున్న హృదయం ఉండదు వాళ్ళకి దయా కారుణ్యం ఏమి ఉండదా ఉండదు మీరు అనుకుంటున్న ఏమీ ఉండదు అలా ఉంటారు గుణ అంటే బండరాళ్ళ వాళ్ళు ఓకే బండరాళ్ళే వైశాహి హోటాహే ఐషాహి హోటా హేని ఒకటి ఇలా కూడా ఉంటుంది చాలా ఓపెన్ మైండ్ తోటి మీరు వినాల్సి ఉంటుంది ఇప్పుడు చెప్తున్నారు మమతామసో జాత ఏ నహం మూఢహు కొంచెం స్వామీజీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంటే ఆయన చెప్పింది నేను చెప్తున్నాను నేను ఎవరిని ఉద్దేశించి వ్యతిరేకంగా చెప్పట్లేదు ఆయన దాన్ని చాలా డెమోనిస్ట్రేట్ కూడా చేస్తారు ఒక ఒక వైదికుడు ఉన్నాడు వైదికుడు అంటే ఏమిటి పూజలు ఉపాసనలు మంత్రాలు తంత్రాలు వీటన్నింటితోటి తలమూకలవుతూ ఉండేవాడు పేరు వైదికుడు సతమతమవుతూ ఉంటాడు ఏదో ఈ మంత్రం ఆ మంత్రం ఈ దేవత ఆ పూజ ఈ గ్రహం ఆ నక్షత్రం అంత గిలగిలలాడుతూ ఉంటాడు ఆయన పొద్దున్నే స్నానాధికం చేసి పూజాది చేసుకుని దేవుణ్ణి దండం పెట్టుకుని వచ్చి కుర్చీలో కూర్చోగానే ఆయనకు మనస్సులో ఖాతి కనపడుతుంది కుర్చీలో కూర్చున్నాడు కూర్చుని కూర్చునే కామ్గా ఉన్నవాడు సడెన్గా ఇలా ఇల్లా అనుకున్నాడు ఏమైంది అలా అలా అనుకుంటున్నాడు తనలో తాను అలా కలకే అంత బలంగా ఊపుతున్నాడు ఏమైంది అంటే ఏమైందంటే ఆయన మనస్సులో ఒక ఐడియా వచ్చింది ఈ ఐడియా ఎలాంటి ఐడియా అంటే అటువంటి ఐడియా వచ్చినందుకు ఆయనే ఆశ్చర్యపోతున్నారు అక్కడి నుంచి వచ్చింది రే ఐడియా ఇప్పుడు మీకు కొన్ని మీరు మామూలుగా ఇంటి పనులు లేకపోతే సంసారానికి సంబంధించిన పనులు చేసుకుంటూ వాటికి చెందిన సంకల్పాలే వస్తాయి అంతేకాని ఘోరాతిఘోరమైనటువంటి సంకల్పాలు రావు ఇప్పుడు మార్కెట్కి వెళ్ళారనుకోండి వంకాయలు ఖరీదుగా ఉన్నాయా బీరకాయలు ఖరీదుగా ఉన్నాయో అలాంటి ఐడియాసే ఉంటాయి అంతేగాని ఎవరినో మద్దతు చేసేయాలనే ఐడియా రాదు మైండ్లోకి కానీ జపం చేయడానికి కూర్చునే అంటే అప్పుడు వస్తుంది ఇట్ కమ్స్ నేను దృష్టాంతం సరిగ్గా చెప్పట్లేదు మీరు జపానికి కూర్చుంటే ఎన్ని రకాల సంకల్పాలు వస్తాయో ఊహ కూడా వీల్లేదు ఒకప్పుడు ఆశ్చర్యం ఏమిటి సంకల్పం గాయత్రియో లేకపోతే ఉన్నమ శివాయో మాలో పట్టుకుని మడి కట్టుకుని విభూతి గట్టిగా పెట్టి దేవుడి ముందు కూర్చుంటే ఒకప్పుడు ఏమవుతుందంటే ఆ దేవుడు దేవుడికి ఒక స్థానం పెట్టుకుంటాం కదా అబ్బో వద్దు ఇక్కడ వద్దు అని బయటికి వీడు ఉరికి వచ్చేస్తాడు ఎందుకంటే లోపల వచ్చినటువంటి ఐడియా ఎలాంటి ఐడియా అంటే మోస్ట్ రిప్రహెన్సిబుల్ ఐడియా వస్తుంది వాడే తన తిరిగిపోతుంది ఎక్కడి నుంచి వచ్చింది ఐడియా ఈ ఐడియా నాకే వచ్చిందా ఇది అది ఫాలోయింగ్ వడ్ అండ్ సేమ్ ముఖ్యంగా జపానికి కూర్చున్నప్పుడు వచ్చేటువంటి థాట్స్ మామూలు తలాతోకాలేని థాట్స్ మాట అలాట పెట్టండి మంచి చెడు రెండు రకాల థాట్స్ అలాంటి పెట్టండి ఊహకు అందని భయంకరమైన మోస్ట్ ఏవగించుకోదగినటువంటి ఐడియాలు అదే ఐడియాని పైన ఎవడైనా అంటే ఏమిట్రా మాట్లాడుతున్నాం గౌరవం పోయి వెళ్ళిపోవచ్చు కండి ఇటు నాట్ ఇవర్ స్టాండ్ దేట్ అని మీరే కోప్పపడతారు అలాంటి ఐడియా మీకు లోపల నుంచి వస్తుంది వస్తే అమ్మ బాబోయ్ ఏమిటి ఇలాంటి ఐడియా వచ్చింది ఆయన ఇలా ఇలా ఒప్పుకుంటున్నాడేటువంటి ఐడియా వచ్చినప్పుడు వద్దు నో నోనో అనుకుంటున్నాడు మళ్ళీ ఏదో కూర్చున్నా పోగడం మళ్ళీ ఇలా ఇలా ఒప్పుకుంటున్నాడు అంటే మళ్ళీ నో నోనో అనుకుంటున్నాడు అన్నమాట ఇలాంటి ఐడియాలు వచ్చేస్తున్నాయి అటువంటిది తమ హృదయంలో వచ్చినా ఎదుటి వాళ్ళలో మీకు కనపడినా తట్టుకోలేకపోతారు అది గుణాతీతుడైతే ఈస్ ఫ్రీ ఇది నేను కాదు నాది కాదు నేను కాదు ఈ మనస్సులో ఒక ఒక తమో సంస్కారం ఉన్నది ఆ సంస్కారం నుంచి ఐడియా వచ్చింది ఈ ఐడియా నేను కాదు నాది కాదు అని గుణాతీతుడు నిర్వికారంగా ఉంటాడు అని చెప్తున్నాను నాకు తామస ప్రత్యయము పుట్టినది తమోగుణం నుంచి వచ్చేటువంటి థాట్ ప్రత్యయము అంటే ఒక థాట్ సంకల్పం పుట్టినది కాబట్టి నేను మూఢుడనైపోయినాను అనుకుంటే వాడు సంసారం రేణ అహం మూఢ తథా రాజసీ ప్రవృత్తి మమన్న దుఃఖాత్మిక అదేవిధంగా ఒకసారి అనుకుంటాడు అతనికి ఐడియా వస్తుంది ఏమని ఇంకొక మనం ఒక లక్ష రూపాయలు దీన్ని సంపాదించాలి అంత న్యాయమైన పద్ధతి అయినా కాకపోయినా ఒక లక్ష రూపాయలు మనం పోగేయాలి అనే ఐడియా వచ్చిందనుకోండి ఐడియా వచ్చి ఏం ఐడియా ఇలాంటి ఐడియా వచ్చింది చెబుతున్నాడు ఇది రజోగుణం నుంచి వచ్చిన ఐడియా రజోగుణం నుంచి వచ్చేటువంటి సంకల్పాలన్నీ దుఃఖరూపములే అని కంగారు పడిపోతాడు ఎవరు సంసారం తేన అహం రజసా ప్రవర్తిక నేను ఆ రజోగుణము చేత నేను నడిపించబడుతున్నాను ఎందుకంటే రజోగుణానికి సంబంధించిన ఐడియా వచ్చింది కదా జపం చేసుకోవడానికి కూర్చుంటే మా అక్క డబ్బు దాచిపెట్టకుండా రెండు లక్షలు ఇచ్చింది ఆవిడికి భర్త పోయారు ఆ సందర్భంగా రెండు లక్షలు నాకు ఇచ్చింది దాచిపెట్టకొని ఈ డబ్బు కొట్టేస్తే అలా ఉంటుంది తిరిగి ఇవ్వాలా ఎలాగ వంటరిది కదా ఈ శివపోతే అందం చేస్తుంది అని వీడికి ఐడియా వచ్చింది ఎప్పుడు ఐడియా వచ్చింది దేవుడి ముందు కూర్చుని గాయత్రి జపం చేస్తుంటే వచ్చింది అండ్ యూ బిలీవ్ అనే ఐడియా వచ్చింది వచ్చేప్పటికీ అందులో దేవుడి ముందు కూర్చొని ఉన్నాడు జపం చేస్తున్నాడు అప్పుడు అనుకుంటున్నాడు ఈ విటి ఐడియా ఇలాంటి ఐడియా వచ్చింది ఇది దుఃఖహేతు ఇది పాపం కదా దుఃఖహేతువు ఇది నన్ను ఇటువంటి సంకల్పాలు నన్ను నడిపిస్తున్నాయి ప్రచలిత స్వరూపాత్ ఆత్మా బ్రహ్మా అంటారు ఆత్మ నిర్వికారము అంటాడు కానీ ఇప్పుడు ఏమైపోయింది నా పరిస్థితి నేను ఆ నిర్వికార ఆత్మస్వరూపం నుండి జారిపోయినాను నన్ను చెలింపజేస్తున్నా ఈ ఐడియాస్ ఈ సంకల్పములు నన్ను ఏర్పాటు చేసేసుకున్నాయి చెడగొట్టేసుకున్నాయి కష్టం మమవర్తతే నాకీతంత కష్టం వచ్చి పడిపోయింది ఎందుకో తెలుసిన యహ అయం మత్స్వరూపావస్థానాత్ ధ్రంశ నేను కేవల సాత్విక ప్రధానంగా ఉండి నా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని పుత్రార్థులవ్వాలి అని నేను ప్రయత్నిస్తూ అందుకోసం ఈ జపము తపము చేస్తూ ఉంటే ఆ సత్వగుణం మాట దేవుడు ఎరువు నా స్వరూపంలో నిలిచి ఉండుట వీడు ధ్యానాన్ని కూర్చున్నాడు నా స్వరూపంలో నిలిచి ఉండాలి కానీ నేను నిలిచి ఉండలేకపోతున్నాను ఈ రకమైన సంకల్పాలు నన్ను ఆ స్వరూప స్థితి నుండి జారిపోయిట్లా చేసేస్తున్నాయి అని అనుకుంటాడు ఇప్పుడు ఇక్కడ శంకర భగవత్పాదులు అభినయపూర్వకంగా వర్ణించారు ఆయన అక్కడ ఒక డిమనిస్ట్రేట్ చేస్తున్నారు నేను లేవు ఒక జపం చేసుకునేవాడిని తపస్సు చేసేవని పూజ చేసుకునేవన్ని ఆయన డెమోనిస్ట్రేట్ చేస్తున్నాడు ఎక్కడో ఉంది ఒక పుణ్యక్షేత్రంలో ఆ రాత్రి అక్కడ నిద్రించినట్లయితే ఆ దేవుణ్ణి దర్శించి అక్కడ నిద్రపోయినట్లయితే అక్కడ స్వప్నంలో వస్తుంది ఆ స్వప్నం నిజమైపోతుంది అని అనుకుని వీడు అక్కడ పడుకుంటే ఆ స్వప్నంలో వీడు ఎవరినో మదరచన చేసినట్టు స్వప్నం అవుతుంది మొన్నటి పొద్దున్నే రచన చేసి రాకరాక ఈ స్వప్నం ఇక్కడే కావాలా అని వీడు కంగారు పడుకుతాడు అలా ఎవడు కంగారు కొడతాడు ఎవరైతే మనస్సుతోటి తాదాత్మ్యాన్ని చెంది ఉంటాడో వాడు మనస్సు నేను దేహము నేను అనుకున్నవాడే అలా కంగారు పడుతున్నాడు ఇక్కడ మనస్సు మీద మాట్లాడుతున్నారు శంకర్లు నేను దేహం మీద దృష్టాంతం చెప్తా వాడు రోజులాగే స్నానం చేసి బొబ్బర్ణం రాసం తరగతి దూకుంటున్నాడు దూకుంటుంటే తెల్లవింటుంది కదా అని అయ్యి బుద్ధుడు అప్పుడే చల్లగొడిపోతున్నాయి నా యొక్క అయిపోయిందా నేను అప్పుడే మధ్య వయసు చూసి వృద్ధార్తంలోకి వెళ్ళిపోతున్నాను ఏదో ఒక్క వెంటరికి దీన్ని ఉడపికి పారా ఇచ్చి తెల్లగా అయిపోతాయి నా బతుకు ఏమైపోతుంది అని కంగారు పడిపోయాడు అనుకోండి ఒకడు కంగారు పడతాడు జనాలు కంగారు పడినాడు అనుకోండి దాని అర్థం ఏంటి వాడు పూర్తిగా దేహంతో తాదాత్మ్యాన్ని చెంది ఉన్నాడు దేహంతో తాదాత్మ్యాన్ని చెందడం అంటే తమో గుణంతో తదా తాదాత్మ్యాన్ని చెంది ఉన్నాడు అనర్థం ఇక్కడ మనస్సుతో శంకరులు వర్ణిస్తున్నారు మనస్సుతో తాదాత్మ్యం ఎలా ఉంటుంది ఇప్పుడు అక్కడ ఆయన చెప్తున్న వర్ణన ఉన్నదే ఇది చాలా ప్రాక్టికల్ ఎందుకంటే వేదాంతాన్ని అధ్యయనం చేస్తూ ముఖ్యంగా మెడిటేషన్ చేసేవాళ్ళు ఈ రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ వాళ్ళు అనుభవాలను తెచ్చుకుంటూ ఉంటారు ఒక ఆయన ఏదో ఇక్కడి నుంచి కొండలని ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుందని చెప్పేసి నేర్చుకుని ఆయన కొండలని కోసం అలాగా అది పైకి లేవాలి అందుకోసం చేస్తూ ఉంటే యూట్యూబ్లో ఐడియాస్ అన్నీ కొండలని లేవడం లేదు ఏమో ఖనీ ఎరుగని ఐడియాస్ అన్నీ కూడా వస్తూ దీనికి పూజ స్వామిజీవు దృష్టాంతం చెప్పారు ఒక ధ్యానానికి మంత్ర మంత్రం చేసుకుని ధ్యానం చేయమని కానీ ధ్యానం చేసేప్పుడు కోతి గురించి నువ్వు సంకల్పం చేయొద్దని ఆయన గురువు గారు సలహా ఇచ్చారు అంటే ఇలా అలాగే ఎందుకంటే మనం కోతి గురించి ఆలోచిస్తామా ఎప్పుడైనా కోతి కనపడితే ఓహో ఇవుళ్ళో కోతులు ఉన్నాయా అని ఆశ్చర్యపడ్డాలే తప్ప మనం ఇచ్చినచ్చిన కోతుల గురించి ఆలోచన మనం ఎక్కడ ఉంటుంది పద్మనాభనగర్లో ఉంటే అప్పుడప్పుడు కనపడతాయి మీరు వెళ్ళి సికింద్రాబాద్ దగ్గర అయితే హైదరాబాద్లో ఉన్నారనుకోన్ని కోతులు ఏమీ కనపడ్డాయి కనపడం కాబట్టి అసలు ఆలోచన కాదు బానే ఉంది అని ధ్యానానికి కూర్చున్నాడు కూర్చుంటే ఆఫ్రికా కోతులు అమెరికా కోర్తులు కంబోడియా కోతులు థాయిలాండ్ కోతులు జపాన్ కోతులు ఆస్ట్రేలియా ఊక్ బ్యాక్లో ఉండే కోతులు రకరకాల కోతులు నామాల కోతులు తెల్లపోతులు ఎర్రపోతులు ఎన్ని కోతులు ఉండడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా ప్రొసెషన్ కట్టి వీడికి కనపడుతూ ఉంటాయి ఇంకా వీడికి చెప్పులు ఏం చేస్తారు అది పరిస్థితి కాబట్టి సాధకులందరూ కూడా ఇదిగో మేము ఏదో సాధన చేసి దేవుణ్ణి ప్రీతుణ్ణి చేసి ఏదో ఉద్ధరించాలి అని అనుకుంటూ ఉంటే ఇలాంటి ఐడియాలు ఏమిటి అసలు ఈ ఐడియాస్ ఇలాంటి ఐడియాస్ వచ్చాయంటే ఇప్పుడు కొంతమంది బ్రహ్మచర్య దీక్ష అని గురువు గురువులు పెడుతూ అది ఎటువంటి ఓ బరువు అన్నిటి పెట్టడం ఓ కొండంత బరువు పెట్టడం నీకు బ్రహ్మచర్య దీక్ష ఇచ్చి చూడు అయినా ఎప్పుడైనా నీకు అమ్మాయి ఆ నీకు తలకుకు నీ దీక్ష చిన్నాభిన్నం అయిపోయిందంటే అని చెప్పాడనుకున్నాను పాపం వాడి ఎంత దుఃఖంలో పడిపోతుంది లేకపోతే అమ్మాయి తలపు వచ్చినప్పుడల్లా నదీ స్నానం చేసి నూట ఎనిమిది గాయత్రీ చేస్తే కానీ నీకు పవిత్రత లేదు అని చెప్పి చెప్పేవాళ్ళు ఉన్నారు చెప్పాడు అనుకోండి వీడు రో వీడు బతుకంతా గా నదీ స్నానం గాయత్రి నదీ స్నానం అదే అవుతుంది అని అలా ఉంటారు నేను ఇక్కడ ఉన్నదానికి నేనేమో ఆధునిక కాలానికి సంబంధించిన దృష్టాంతాలు నేను చెప్తున్నా నేను ఒక కేసుని హ్యాండిల్ చేయాల్సి వచ్చింది ఒక అమ్మగారు ఉన్నారు ఆమె నాకెప్పటికీ గుర్తాయి ఆ వారు చాలా సాత్వికులు చాలా శ్రద్ధాభక్తులు కలవారు ఎవరో మహాత్ములు వచ్చారు మంత్రం ఏదైనా తీసుకుంటానో అని అడిగాడు అంటే ఆయన మహాత్ముడు ఓం నమో నారాయణ అనే అష్టాక్షర మహామంత్రాన్ని ఆవిడికిచ్చి ఆవిడేదో పాపం సేవాది చేసి ఆయన వెళ్ళిపోయాడు ఈమె ఆ మంత్రాన్ని చాలా దీక్షగా ఆమె జపన్ చేస్తున్నాడు మన తులసిమాల పట్టుకుని వైష్ణవాచార్యుడు ఆ తర్వాత ఇంకో ఏడాదికి ఇంకో స్వామి వచ్చారు ఈయన ఇంకో స్వామి లోకంలో స్వామిలోటే ఉంది మాది పెద్ద సమాజం ఇంకో స్వామి వచ్చారు వచ్చినప్పుడు ఆయనతో చెప్పింది అయ్యా లాస్ట్ ఇయర్ ఆ మహాత్ములు వచ్చారు ఈ ఏడాది చాలా సంతోషం నేను ఆ మహాత్ములు వచ్చినప్పుడు వారి దగ్గర ఈ మంత్రం చేసుకుని జపని చేసుకుంటున్నానండి అని ఆయనతో చెప్పింది ఆయనతో చెప్పడం కదా ఏదో చేదస్తాం వెళ్ళి దానితో చెప్పింది చెప్తే ఈయన ఏమన్నారంటే మీరు ఒక సంవత్సర కాలం మహాపాన్ని ఆచరించినారు మీకు ఆ మంత్రాన్ని జపం చేసే అధికారం లేదు మీరు చేయకూడదు చేస్తే మీరు నరకానికి వెళ్ళిపోతారు కుంభిపాక నరకానికి వెళ్ళిపోతారు కుంభీపాక అంటే పెద్ద పెద్ద బాణంలో ఆయిల్ పోసి కింద చెక్కపేళ్లతో మంటలు పెట్టి ఆ పైన ఆ నూనెలో వీళ్ళని పారేస్తారు కుంభీపాకము అని మామూలుగా వడలు ఎలా తయారు చేస్తారు వడలు దోశలు కాదు వడలు దోషుల పద్ధతి వేరు వడల పద్ధతికి కుంభీపాకము అని పేరు మామూలుగా వీళ్ళ హ్యోమను వడాలన్నమాట వీళ్ళని ఆ కుంభీపాకంలో పడేస్తూ ఉండడం కానీ చచ్చిపోని వారు చచ్చిపోయి ఆ రకంలో పడిపోతారు అని చెప్పారు ఆమె పైత్రాణాలు పైన ఎదుగుతుంది ఆమె ఆ రిగ్రెట్ నేను ఎంతో పాపం చేసేసానటువంటి ఆ దుఃఖం ఆమెను క్రోంగా తీసేసింది ఆయన వెళ్ళిపోయాడు ఈయన మళ్ళీ భిక్షా భిక్ష దక్షిణా రుణులు తీసేసుకుని వెళ్ళిపోయాడు ఈ ఇదో ఇది పెట్టేసి వెళ్ళిపోయాడు ఇలాంటివి పెడుతూ ఉంటాను మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఏదో కషాయం కట్టుకున్నాడు కదా అని వెళ్ళి దండాలు ఆయన ఇలాంటిది ఏదో పెట్టేసి వెళ్ళిపోతాడు బరువు అలాంటిది పెట్టాడు ఆమె నా దగ్గరికి వచ్చి కళ్ళమ్మని వెళ్ళి పెట్టుకున్నారు ఆమె ఆయన మరి ఏమి పరిహారం ఏమిటని అడిగితే మీరు ఆవు చెవిలో దీన్ని విడిచిపెట్టాలి ఈ మంత్రాన్ని విడిచిపెట్టేయాలి ఓకే విడిచిపెట్టే మానే అలా కుదరదు ఆవు చెవిలో విధులు పెట్టాలి ఆవు చెవిలో విధులు పెట్టడం ఏమిటి ఏదో సంథింగ్ కూర్చున్నా ఉంటుంది అంటే పోతే ఆవు పోతుందని లెక్క ఈ అపరాధం ఉంటా తీసుకెళ్ళి ఆవుకు ఆ వేదన చెప్పి అలాంటిది ఏదో చెప్పాడు నేను చెప్పిన అవసరం లేదు ఏదే అవ్వలేదండి మీరు చక్కగా మీ మంత్రాన్ని మీరు జపం చేసుకోండి నన్ను సలహా అడిగారు అప్పుడు నేను ముందన్నాను మీరు నన్ను సలహా అడుగుతున్నారు నేనేదో సలహా చెప్తాను మళ్ళీ నేను వెళ్ళిపోతాను మళ్ళీ ఇంకో స్వామి వస్తే మళ్ళీ ఈ టాపిక్ తీసుకెళ్ళి ఆయన్ని మీరు అలా చేస్తారా అంటే చేయను అన్న నాకు మీరు ప్రమాణం చేయండి you talk to you go to swami degree vela no are you going to now i show you want to uh, my opinion you want do you care for my opinion otherwise na no opinion me koddu you verify chesuko ante kaadu na opinion e kavali adhe follow untaru ante ee rando mahatmi cheppindantha tappu adantha andha vishwasam he just doesn't know anything ఈ లోకంలో శృత పాండిత్యంతో పెద్ద పెద్ద స్థానాలు ఆక్రమించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అది కలియుగ లక్షణాలలో ఒకటి యూ హజ్ డన్ ఏ గ్రేట్ డిస్సర్విస్ టు యూ యూ షుడ్ నాట్ డూ దాట్ కాబట్టి మీరేం చేస్తారంటే ఆ పారసిన మాలమిక చేతిలోకి ఉన్నమో నారాయణ మొదటి స్వామి చెప్పినటువంటి మంత్రం అది చాలా పవిత్రమైనది అదే మీరు జపం మీరు ఏదైనా మంత్రం నేనే మంత్రమో ఇవ్వను చాలా ఉన్న ఇలా వచ్చినప్పుడల్లా ఓ మంత్రం పెట్టుకుంటుంటే అది బరువు అయిపోతుంది మీరు టెన్షన్లో పడిపోతారు ఈ మంత్రానికి అన్యాయం చేసేమేమో ఆ మంత్రాన్ని జపం చేయట్లేదేమో ఆ మంత్రం మన ఏమైనా పీడిస్తుందేమో ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలో పడిపోతారు ఒక్క మంత్రం చాలు అని నేను బోధించిన సో ఈ విధంగా సాధకులు ఆ మనస్సులో వచ్చేటువంటి సంకల్పాలు వికల్పాలతోటి మమేకమైపోయి చాలా కష్టపడిపోతూ ఉంటారు సాధకులు అలా కష్టపడుతూ ఉంటారు అలా అలా పడే కష్టాన్ని భాష్యకారులు వర్తిస్తు వర్ణిస్తున్నారు కష్టం మమ వర్త నాకు చాలా కష్టం వచ్చి పడిపోయింది ఏమిటా కష్టము యహ అయం మత్స్వరూపావస్థానా ధ్వంస నేను నా ఆత్మస్వరూపముందు ఉండాల్సిన వాడిని దాని నుంచి జారిపోయి ఈ రకమైనటువంటి రాజసికమైన ఆలోచనల్లో పడిపోయిన ఏమిటే ఏమిటి ఇది ఎక్కడ ప్రారంభం నాకు అనే దుఃఖంలో పడిపోతాడు అంటే అలాగే ఆత్మనిష్ఠుడిగా నిశ్శబ్దంగా ఉండు లోపలయ సంకల్పాలు వద్దు అని వీడు కూర్చుంటాడు అని సందేశం ఉపదేశం వీడు కూర్చుంటాడు కూర్చోగానే మా మా అక్క నా దగ్గర దాచుకున్న ఉంది కదా అది కుట్టేస్తే ఎలా మీ పాపం ఏం పాపం ఏంటి ఆవిడ మాత్రం మన నా నుంచి నాకే కావాలి నాకే వచ్చితే అవిడికి వెళ్ళింది ఆవిడేం చేసుకుంటుంది నేనే తెల్లపెళ్ళింది వాళ్ళకి వచ్చింది కాబట్టి తప్పేం కాదు ఒక ఏదో కొంత హుండీలో కూడా కొంత వేస్తే ఆ పాపలలో ఉంటే పరిహారం అయిపోతుంది కాబట్టి కొట్టేయడమే అలాగే చేస్తాం అని ఐదు నిమిషాలు హాట్లు అయిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది అదే మనం జపం చేస్తుంటే ఈ గోళ ఏమిటిండి అని అప్పుడు గుర్తొస్తుంది ఫైవ్ మినిట్స్ ఈ థాట్ల యొక్క ప్రవాహం వెళ్ళిన తర్వాత అప్పుడు ఉత్తర్స్ని వెళ్తాడు అదే ఇదేమిటి ఇలా ఈ పని చేస్తూ కూర్చున్నాం మనం మనం జపం కదా చేసేది అవును జపం ఎక్కడ ఆగింది అక్కడ ఆగిందా ఓకే లెటర్ పికప్ అయ్యాయి అని పికప్ చేస్తాడు అప్పుడు జపం తర్వాత బయటకు వచ్చి అనుకుంటాడు కాఫీ దాంతో అనుకుంటాడు ఈ జపం ఇలాగా సరిగ్గా రాలేదు జపం సరిగ్గా కుదరట్లేదు నా మనస్సు నిలబట్టలేదు ఇలాంటి అన్ని తప్పుడు ఆలోచనలన్నీ వస్తున్నాయి నేను స్వరూపం నుంచి జారిపోతున్నాను అని బెంగ పెట్టుకుంటాను వేదాంత విద్యార్థులు ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు నేను దీని గురించి ఎంత చెప్పినా దానికి తవన్ ఎందుకంటే సాధనలకి మన ఉపయోగకరంగా ఉంటుంది కదా దీనికి అంతకీ కలిగి ఒక పేరుంది ఈ పారాగ్రాఫ్లో శంకరులు చెప్పిన దానికి ఒక పేరుంది దాన్ని కాన్ఫ్లిక్ట్ అని అంటారు సైకలాజికల్ కాన్ఫ్లిక్ట్ అంటే హృదయంలో వీడి మనస్సులో ఒక ఘర్షణ నిర్మాణం అవుతుంది మామూలుగా లోకంలో ఏ మంత్రం లేదు తంత్రం లేదు స్నానం కూడా లేకుండా కాఫీలోకి తాగి ఏ దేవుడు దెయ్యం పూజా పురస్కారం ఏమీ లేని వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళకి ఏకాంతీట్లో ఉండదు సాయంకాలం క్లబ్కు పోయి పేకట్టే ఎప్పుడో రాత్రి నుంచికి వచ్చి కొరకు హాయిగా జరుగుతుంది వీడు దేవుడు అంటూ దేవాలయాలు చుట్టూ తిరుగుతూ ప్రదరక్షిణలు చేస్తూ మహాత్ములు వెంట పడుతూ మంత్రాలు జపాలు తపాలు ఉంటాం వీడు కాన్ఫ్లిక్ట్లో బతుకుతూ ఉంటాడు దీన్ని మీకు ఒక రహస్యం చెప్తా ఆధ్యాత్మిక ఉన్నతికి చెందిన రహస్యం ఎట్టి పరిస్థితులలోనూ హృదయంలో కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు మీరేదైనా ఒక మంత్రాన్ని ఉపదేశం పొంది జపం చేయాలనే ఐడియా మీకు వచ్చిందనుకోండి సపోజ్ ఆ మంత్రము ఆ ఉపదేశం వల్ల ఎప్పుడైనా ఇప్పుడు కానీ లేక భవిష్యత్తులో కానీ మీ హృదయంలో ఒక ఘర్షణ అంటే నేను సరిగ్గా చేయలేకపోతున్నాను తగినంత పునశ్చరణ చేయలేకపోతున్నానో ఇటువంటి ఘర్షణ ఒకటి నిర్మాణమయ్యే అవకాశం ఉన్నట్లయితే నా సలహా ఏమంటే మీకు మంత్రం అవుద్దు పునశ్చరణ అవుతూ ఊరుకోనండి ఇట్ ఈస్ బెటర్ టు బీ విథౌట్ ఏ సాధన దాన్ గెట్ కాన్ఫ్లిక్టెడ్ బికాస్ ఆఫ్ దట్ సాధన అర్థం ఏంటండి మీకు ఘర్షణ కాన్ఫ్లిక్ట్ సైకలాజికల్ కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు మీరు భగవద్గీత చదువుకుంటే మీకు కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ అయిపోవాలి తప్ప కొత్త కొత్త కాన్ఫ్లిక్ట్స్ నిర్మాణం కాకూడదు కాబట్టి మీ స్వరూపంలో మీరు నిలిచి ఉండండి అది ధ్యానం స్వరూపావస్థానం ధ్యానం అలాగే ఉంటుంది కానీ ఎప్పుడైనా ఆ ధ్యానం నుంచి జారిపోయి మనస్సు యొక్క థాట్స్ ప్రాసెస్లో మీరు పడిపోతే ఆ ప్రవాహంలో పడిపోతే దాని గురించి మీరు పశ్చాత్తాప పడడం అనే పని పెట్టుకోవద్దు దాంట్లో పశ్చాత్తాప పడాల్సిందేం లేదు ఎందుకంటే అది మనస్సు మీరు కాదు మీరైతే పశ్చాత్తాపడాలి తప్ప మనస్సు మనస్సులో ఉండేటువంటి ధర్మాధర్మాలతోటి పుణ్యపాపాలతోటి సుఖ దుఃఖాలతోటి మంచి చెడులతోటి ఆత్మస్వరూపానికి ఏమీ సంబంధం లేదు వినడానికి మీకు విడ్డూరంగా ఉండవచ్చు వాట్ దట్ హ్యాపన్స్ టు బి డి ఫ్యాక్ట్ కాబట్టి కుండలో గంగాజలం పోసినా కుండలో కంట్రీ లెక్క పోసినా ఆ కుండ ఆకాశానికి మంచి లేదు చెడు లేదు అలాగే మనస్సులో వచ్చేటువంటి సంకల్ప వికల్పాల యొక్క మంచి చెదులు మిమ్మల్ని స్పృశించను కూడా స్పృశించవు ఆ సత్యాన్ని మీరు ఎంత బాగా తెలుసుకుంటే అంత తేలికగా మీరు మనస్సు యొక్క ఆ నుంచి బయటపడిపోయి మీ స్వరూపంలో నిలిచి ఉంటారు దట్ ది మెసేజ్ ఓకే ముందుకు వెళ్దాము అది చెడిపోయినప్పుడు మనస్సు రాజసమైన ఆలోచనలు వచ్చినప్పుడు వాడి ప్రవృత్తి అలా ఉంటుంది తథా ఇప్పుడు ఏమైందంటే ఇంకా సాత్వికమైన ఆలోచనలు వస్తున్నాయి ప్రధానికే అదే విధముగా సాత్వికోగుణ ప్రకాశాత్మ వీడికి తెలుసు ఏమని వీడు సత్వగుణం ఉన్నది ఇది ప్రకాశ లక్షణము గలది సత్వగుణం యొక్క లక్షణం ఏంటి ప్రకాశము మనం తెలుసు కదా మీకు అది ఇంతకుముందు చెప్పారు సత్వగుణానికి లక్షణము ప్రకాశ వెలుగు వెలుగు సత్వగుణానికి లక్షణం వెలుగు అంటే ఏంటి ఇప్పుడు చీకట్లో ఉన్నారనుకోండి మీరు ఇది టేబుల్ ఇది మైకు ఇది చిన్న స్టూలు అదేమో అక్కడ మనిషి ఇక్కడ కుర్చీ ఉంది ఇవేమీ తెలియవు అంతా కలగాపూలంగా ఉంటుంది మీరు అడుగు వేస్తే కింద ప్రమాదం కూడా ఉంటుంది అది చీకటి ఈ లోపల ట్యూబ్ లైట్ స్విచ్ కరెంట్ వచ్చింది ట్యూబ్లైట్ టక్ అని పెరిగింది అప్పుడు ఎలా ఉంటుంది మీకు అన్నీ స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి దాన్ని ప్రకాశము బాహ్య ఇక్కడ మనం బాహ్య ప్రకాశం గురించి మాట్లాడటం లేదు ఆంతర ప్రకాశం గురించి మాట్లాడుతూ ఉన్నాము లోపల ఉండే ప్రకాశం అంటే ఏదైనా ఒక శ్లోకము చూసామనుకోండి ప్రతి పదము అలా స్పష్టంగా కనబడి తెలుస్తూ ఏదైనా ఎదరో ఏదైనా చెప్పారనుకోండి స్పష్టంగా తెలుస్తాం ఏదైనా పుస్తకంలో చదివారనుకోండి స్పష్టంగా తెలుస్తూ ఎక్కడ కన్ఫ్యూషన్ అనేది ఉండదు పెద్దలవాడు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశాడనుకోండి ఎందుకంటే లోకం కింద స్వయం కన్ఫ్యూజ్ పరాన్ని కన్ఫ్యూజ్ అయ్యింది అని వినుంటారు తాము కన్ఫ్యూజ్ అయిపోయి ఇతరులను కన్ఫ్యూజ్ చేస్తూ ఈ లోకంలో అటువంటి వారి చాలా ఎక్కువగా మూడు మీకు తత్వాన్ని చెప్పేటువంటి సందర్భాలు చాలా అర్థగా ఉంటాయి కాబట్టి అటువంటి ఎదరు వాళ్ళు కన్ఫ్యూజ్ చేసి ప్రయత్నం చేశారనుకోండి మనకు తెలుస్తూ ఉంటుంది ఏమైనా హీస్ కన్ఫ్యూజ్డ్ అని తెలుస్తూ ఉంటుంది హీస్ కన్ఫ్యూజ్డ్ అని తెలుస్తూ ఉంటుంది ఒక ఆయన నాతో అన్నాడు అంటే నేను దృష్టాంతం కోసం చెప్తున్నాడు ఓ రంగురాయ్ రంగురాయ్ ఏదో పెట్టుకున్నాడు ఉంగరానికి ఏదో పెంపు పెట్టుకున్నాడు పెట్టుకుని నాతోటి అన్నాడు ఇది చాలా మంచిదండి దీని అది దీనివల్ల మన జీవితమే మారిపోయే అవకాశం ఉంది అని చెప్పండి అది రాయి వల్ల అంటే నేను రాయి వల్ల జీవితం ఎలా పోతుందండి రాయి జడం మీరు చేతనులు చేతనులు జడాన్ని మార్చాలి కానీ జడం వచ్చి చేతనులని మార్చడం ఇది జల విదం ఎప్పుడూ అలా వినలేదు అని నేను అన్నాడు అంటే ఆయన అన్నాడు మీకు తెలియదు అండి ఏమిటో చెప్పండి సూర్యకిరణాలు దీని మీద పడతాయి అండి నేను అన్నాను సూర్యకిరణాలు దీని మీద ఏమిటండి ఆ మేలు మీద పడతాయి మొత్తం దేహం మీద పడతాయి మీద మొత్తం సృష్టి పడుతూ ఉంటాయి కాదండి రిఫ్లెక్ట్ అవుతాయి రిఫ్లెక్ట్ అవ్వడం దీని కాదు అంతటి నుంచి కూడా రిఫ్లెక్ట్ అవుతాయి అంతటి నుంచే రిఫ్లెక్ట్ అవుతుంది ఒక బ్లాక్ బాడీ ఐడియల్ బ్లాక్ బాడీ తప్ప ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ రిఫ్లెక్ట్ ది సమ్ లైట్ అండ్ ఐడియల్ బ్లాక్ బాడీ ఈజ్ ఓన్లీ థిరిటికల్ దేర్ ఈజ్ నో ఐడియల్ బ్లాక్ బాడీ ఇన్ దిస్ బాడీ సరిపడిందా కాబట్టి అంతటి నుంచే రిఫ్లెక్ట్ అవుతుంది కాదండి అది రిఫ్లెక్ట్ అయ్యి మన మీద పడి మన జీవితాన్ని మార్చేస్తుంది అంటే నేను అన్నాను చూడండి మీరు ఏమనుకోండి మాట చెప్తా మీ మీద ఉండే ప్రేమతో చెప్తున్నాను యూఆర్ ది మోస్ట్ కన్ఫ్యూజ్డ్ దై హౌ డు యూ నో సార్ ఐ నో ఇట్ యూ డోంట్ ఆస్క్ హౌ ఐ నో యూ నో యూ ల్యాబ్ నౌ నౌ యూ ల్యాబ్ నీకు బహుశాడు చెప్పు ఉండడం లేదు నేను చెప్తున్నాను యూఆర్ ది మోస్ట్ కన్ఫ్యూజ్డ్ డై సో don't try to డోట్ ట్రై టు కన్ఫ్యూజ్ అదర్స్ యూఆర్ ఆల్రెడీ కన్ఫ్యూజ్ థింక్ ఎన్న దాన్ని అయిపోయా తర్వాత ఆయన ఏం చేసిన అయితే ముఖ్య విషయం అంటే మీకు దృష్టాంతం చెప్పా ప్రకాశం అంటే ఇలా ఉంటుంది అన్నదానికి దృష్టాంతం చెప్పా ఇది ప్రకాశం అంటే ఇలా ఉంటుంది అంటే ఓకే ఐఎమ్ టేకింగ్ సమ్ క్రెడిట్ నా దగ్గర ప్రకాశం ఉన్నది అంచేత నేను ఈ రఘురాళ్ల కథంతా నాకు అర్థం తెలుస్తూ ఉన్నది అతని దగ్గర అది లేదు కాబట్టి ఈ సినిపల్ యు గట్ ది పాయింట్ అప్పుడు నేను యువతలకు వచ్చేసి వాడు మూర్ఖుడు నేను ప్రకాశము కలవాడము అని అనుకుంటే ఎవరైనా తెలుసు ఇప్పుడు నేను మళ్ళీ సంసారంలో పడ్డాను అది దృష్టానం